जाते गुण क्रिया जाती और संबंध आदि को जो शब्द की और मन की प्रवृत्ति के निमित्त रूप धर्म है सो भ्रम में नहीं है किन्तु निर्धर्म को होने तय भ्रम निर्विशेष है या तो श्रुति भी ताको मनवाने का अविषय कहती है श्रुति अवांग मनस गोचरम ब्रह्म मुतो वाचो निवर्तन अप्राप्य मनसा सहा ఎద్ వాచానభ్యుతం ఏనా వాతే బ్రహ్మత్వం విద్య నేదం ఏదేదో ఉపాసతే ఏన్ మనసాన మనతే ఏ నాహు మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్య నేదం ఏదేదో ఉపాసతే అనంటూ మనసుకు వాకుకు భ్రమ విషయం కాదు అంటూ ఏవైతే చెప్పబడ్డాయో శృతి అది ఇక్కడ సమర్థింపబడుతుంది అంటాడు ఎందువల్ల మనస్సు గానీ వాక్కు గాని ఎక్కడ ప్రవృత్తిలు ఎక్కడ సంబంధం ఉంటుందో ఎక్కడ గుణం ఉంటుందో ఎక్కడ క్రియ ఉంటుందో ఎక్కడ జాతి ఉంటుందో మరి రూఢి అనేది కూడా ఎక్కడ ఉంటుందో అక్కడ మనసు గాని మరి వాక్కు గాని ప్రవృత్తంలు అవుతాయి ఉదాహరణకు రాజపురుష అనే శబ్ద ప్రయోగం అక్కడ ఎందువల్ల దేన్ని పురస్కరించుకుని ఆ శబ్దం ప్రవృత్తం సంబంధాన్ని పురస్కరించుకుని రాజపురుష అనే శబ్దం ప్రవృత్తి అయింది రాజు యొక్క పురుషుడు అంటే రాజు యొక్క కర్మచారి రాజు యొక్క సేవకుడు అని రాజపురుషాన్న శబ్దానికి అర్థం అయితే అక్కడ సంబంధంను పురస్కరించుకొని ప్రవృత్తమైంది ఆ రాజపురుషా అనే శబ్దం ఎందువల్ల ఆ కర్మచారి సేవకునికి రాజుకు సేవ భావ సంబంధం అక్కడ ఆ సంబంధమును పురస్కరించుకొని ప్రవృత్తమైంది ఆ రాజపురుషానే శబ్దం అట్లే గుణమును పురస్కరించుకొని నీలో ఘటహ నీల ముత్పలం రక్త పటహ రక్తము లేదా నీలము గుణము ఏదైతే ఉందో రంగు అది గుణమును పురస్కరించుకొని నీలోగటహ రక్తపట నీల ముత్పలం ఇత్యాది శబ్దాలు ప్రవృతములైనాయి ఇక క్రియ అంటే ఇప్పుడు ఒక వ్యక్తి వంట చేసేవాడు ఉన్నాడు వంటవాడు ఉన్నాడు అతనికి సంస్కృతంలో ఏమంటారు పాచక అంటారు ఆ పాచక శబ్దం ఎందువల్ల ప్రవృత్తమైంది అంటే అతడు చేసే క్రియను బట్టి వంట చేస్తాడు కాబట్టి ఆ భోజనం తయారు చేయటం అనేటువంటి క్రియ ఉందో దాన్ని పురస్కరించుకొని పాచక అనే శబ్దం ప్రవృత్తి అట్లే జాతిని పురస్కరించుకొని శబ్దం ప్రవృత్తి అవుతుంది ఉదాహరణకు గోహు ఘటహ అనే శబ్దాలు ప్రవృతంలో అవుతున్నాయి అంటే గోత్వ జాతిని పురస్కరించుకొని గో అనే శబ్దం ప్రవృత్తమైంది ఎందుకు జాతి అంటే నిత్యం ఏకం అనేకానుగతం నిత్యమై ఏకమై అనేకంలో అనుచూతమై ఉన్నటువంటి ఏ ధర్మ విశేషం ఉంటుందో దానికి జాతి అంటారు నయకులు అంటే వ్యక్తులు అనేకం ఉండాలి వాటిలో అనుసూతమై ఏకమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో అది జాతి ఉదాహరణకు అనేక గోవులు ఉన్నాయి ఆ గోవుల్లో గోత్వ జాతి అనేది అన్నిట్లో అనుచితమై మరి జాతి అనేది ఒకటే నిత్యమై ఉంటుంది కాబట్టి ఆ గోత్వం జాతిని పురస్కరించుకుని గోవు అని శబ్ద ప్రయోగం అయింది అట్లా ఘటత్వ జాతిని పురస్కరించుకొని ఘటహాన శబ్ద ప్రవృత్తి అవుతుంది అట్లే మనుష్యత్వ జాతిని పురస్కరించుకొని మనుష్యహాన శబ్ద ప్రవృత్తి అవుతుంది అంటే జాతి నిమిత్తకమైనటువంటి శబ్దాలు కూడా ఉంటాయి మరియు రూఢి అనేటువంటి నిమిత్తం కూడా ఒకటి ఉంది ఉదాహరణకు ఆకాశం అనే శబ్దం ఉంది ఆకాశ శబ్దము దానిలో గుణము లేదు ఎందుకంటే ఆ గుణాన్ని పురస్కరించుకున్న ఆకాశ శబ్దము ప్రయోగం కాలే జాతి లేదు ఎందుకంటే ఆకాశాలు అనేకం లేవు కాబట్టి జాతి లేదు ఆకాశము అది నిష్క్రియ ఉన్నది కాబట్టి క్రియ లేదు అది నిర్లేపం కాబట్టి దీనితో సంబంధము లేదు ఈ ప్రకారంగా ఆకాశ శబ్దం అది రూఢి అట్లే చంద్ర అనే శబ్దం కూడా రూఢి శబ్దం ఈ విధంగా జాతి గుణము క్రియ సంబంధము రూఢి అనేటువంటి నిమిత్తాలను పురస్కరించుకొని వాక్కు గాని మనస్సు కాని ప్రవృత్తములు అవుతాయి కానీ బ్రహ్మమునందు అసంగం ఉన్నందువలన దేనితో సంబంధం లేదు అది ఒకటే కాబట్టి అనేక ఆత్మలు లేవు కాబట్టి అనేక బ్రహ్మలు లేవు కాబట్టి దానిలో జాతి లేదు నిష్క్రియం నిష్కలం శాంతం నిరవద్యం నిరంజనం అని శృతి చెప్పిన ప్రకారంగా దానిలో జరియా లేదు నిర్గుణం సాక్షి చేత కేవలం నిర్గుణశ అని ఆ బ్రహ్మమును నిర్గుణం అని గుణం లేదు మరి ఏ రూఢి శబ్దం కూడా అక్కడ ప్రవృత్వం కాదు అందువల్ల షష్ఠి గుణక్రియా జాతి రూఢయశబ్ద హేతవహ నాత్మన్యన్యతమోమీషా నాత్మానాభిధీయతే అనంటూ నిష్కర్మ సిద్ధుల శ్రీ సూర్యశ్వరాచార్యులు మూడవ అధ్యాయం నూట శ్లోకంలో చెప్తాడు షష్ఠి అంటే సంబంధము దాని ఎందు లేదు గుణము లేదు క్రియ లేదు జాతి లేదు రూఢి లేదు అందుకని ఆత్మని అన్యతమ అమీషం న వీటన్నింటిలో ఏ ఒక్కటి కూడా ఆత్మ ఎందు లేదు కాబట్టి తేనా ఆ శబ్దాల చేత ఆత్మ నా అభిధియతే ఆత్మ చెప్పబడదు అంటే ఆత్మ వాకు విషయం కాదు మనస్సుకు విషయం కాదు అని శృతి అర్థాన్ని అక్కడ దృఢీకరించి నిర్ధారణ చేసి చెప్పడం జరిగింది అయితే శృతి బీ తాకు మనవాణిక ఆ విషయ కహతి అందువల్ల శృతి కూడా బ్రహ్మమును మనవానికి విషయం కాదు అవాంగమన సగోత్సరము అని చెప్పుచున్నది